ఉపనిషత్ అది కనుక విచారణ చేస్తే వాడిలో అజ్ఞానం అనేది తొలగుతుంది తన ఊరించినటువంటి తన స్వరూపాన్ని చింతించినటువంటి ఆ జ్ఞానం తనకు కళ్ల ముంద ఆవిష్కరింపబడ్డప్పుడు ఎప్పుడైతే ఆ స్వరూప చింతన బయలుదేరిందో అజ్ఞాని నశిస్తుంది విషరణము గతి అంటే జ్ఞాన ప్రాప్తి కలిగి ముక్త స్వరూపమవుతున్నాము అవసాధనము జనన మరణ రూపమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాని నాహం నోత్రే న్యోమ భూమి చిదానంద రూప శివోహం శివోహం ఎంత గొప్ప స్థితి ఆ స్థితికి వెళ్ళినటువంటి ఆ సాధకుడికి దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాతాదులన్నింటినీ కూడా పక్కన పాడేస్తున్నాడు కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది ఆ తత్వాన్ని తెలియ ఉపనిషత్తు ఈ ఉపనిషత్తులు ఇంత అని అంటే బోల్డ్ ఉన్న ఉపనిషత్తులు మనం వేదాలు నాలుగోలు చెప్పుకున్నాం ఒక్కొక్క వేదానికి చివరి భాగాన ఈ ఉపనిషత్తులనేవి పెట్టబడ్డాయి ఈ ఉపనిషత్తులు బోల్డ్ ఉన్నాయి కానీ ఇందులో ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు వెయ్యి ఎనిమిదిగా చెప్పారు అమ్మో అన్ని ఉపనిషత్తులండి మాండక్యిత్ ఐతిరే ఛాండోగ్యం బృహదారణ్యకము దశ ఈ పది ఉపనిషత్తు ఏంటి ఈశ అంటే ఈశావాక్యం కేన అంటే కేనోపనిషత్తు కఠ అంటే కఠోపనిషత్తు ప్రశ్న అంటే ప్రశ్నోపనిషత్తు ముందక అంటే ముందక ఉపనిషత్తు మాండూక్యము అంటే మాండూక్యోపనిషత్తు అలాగనే తిట్టివిధి అనంటే తైతిరీయోపనిషత్తు అలాగనే ఐతిరేయం అంటే ఐతరేయో ఉపనిషత్తు ఛాండోగ్యమునంటే ఛాందోగ్యోపనిషత్తు బృహదారణ్యకం అంటే బృహదారణ్యకోపనిషత్తు ఈష కేన కథ ప్రశ్న ముందక మాండక్య తిట్టివిధి वैत्यवेयद्यम गृहारण्यक दश यह विधा उपनिषत्ल की शंकर अद्भुतम भाष्यान अच्छा पद उपनिषत्ल मन अयनम से भगवदीत पर दा भाष्य शंकर आगवद्गी मन सर सभाष्य मन चूस्ते अंकने श्रीकृष्ण परमात्म इनिंग आयन इधन शरीर कौतेधीय प्राहु क्षेत्र అర్జున ఇది ఒక క్షేత్రం ఇది ఒక ఉపాధి కొండని బాగా ప్రేమిస్తాం ఎందుకని నీళ్ళని పెట్టుకునే దానికి బాగా ఉంటుంది ఎండాకాలం వీళ్ళు ఏవండి ఒక మంచి కొండ తీసుకురండి అన్నారనుకోండి కొండ పట్టుకొచ్చారు అయితే నీకేంటి అంత భ్రమేంటి కొండ మీద చిచ్చి మట్టి కొండ మీద నీకెందుకు అంత భ్రమ కొండ మీద భ్రమ ఎందుకు కొండ మీద ఎందుకు ఆ మోహం కొండ మీద ఎందుకు అంత ఆసక్తి కొండ మీద ఎందుకు అంత ఇష్టత మట్టి కొండ మీద అది మట్టి అని తెలుసు అది కొండ అని తెలుసు దాని మీద ఎందుకంత ఆసక్తి మార్చి రాగానే ఎందుకు దాని మీద ఆసక్తి కనబరుస్తాం మనం ఎందుకని అందులో నీళ్లు పోసి చక్కగా ఇసుక పెట్టి శుభ్రంగా చుట్టుపక్కలంతా నిమ్మకాయలు పెట్టి గుచ్చిపెట్టి ఆ కొండ సంస్కృతంతో పోయింది మొత్తం అంత ప్లాస్టిక్ ఫ్రిడ్జ్లు లేకపోతే అది ఇది ప్రాకృతిక సహజ సిద్ధమైన స్థితి జీవన శైలి అందుకని జబ్బులు ఏడిపోని జబ్బులు కొత్త కొత్త జబ్బులు వింతైన జబ్బులు మట్టి కుండ దాని మీద ఎందుకంత ఆసక్తి దాని మీద ఎందుకంత ఇష్టత దాని మీద ఏమిటి అంత అంటే మట్టి కుండ మీద ఆసక్తి ఎందుకనంటే నాకు చల్లటి నీళ్లు దాచిపెట్టుకుంటుంది లోపల లోపల తన లోపల నాకు కావలసింది దాచిపెట్టుకుంది కాబట్టి బయట ఆ కొండని మనం ఇష్టపడతాం అలాగే బంగారు కొండని కూడా ఎందుకు ఇష్టపడాలి లోపల విలువైన దాన్ని దాచిపెట్టుకుంటుంది కాబట్టి ఈ బంగారు కొండని కూడా ఇష్టపడతాం అంటే అది కొండ ఇది బంగారు కొండ అంటే అందుకని మనం కూడా బంగారు కొండ అంటాం అందుకంటే బ్రహ్మ బంగారు కొండ బంగారు కొండ ఇది ఎందుకు లోపలేముంది आत्मचु इंदो इ प्रकाशिस्टी का इंदो प्रकाश आत्मचैत अंटे अचे मानव उपाधि आत्वा आत गुर्तिगे बुद्धि उगता वेटा बुद्धि अंकने जंतुना जन्म दुर्लभ मत పుంస్థం తో విప్రత తస్మాత్ దైనిక ధర్మ మార్గపరత అంటారా పుంస్థం అంటే మగవాడితనం మగతనం అని కాదక్కడ అంటే మగతనం అని కాదక్కడ అర్థం పుం అంటే పు అనంటే అర్థం ఏంటంటే ఎవరికైతే సంస్కారం ఉంటుందో ఎవరిలో సంస్కారం ఉంటుందో అది పుంస్థం పుంస్థం అంటే మగతనం అంటే ఇది ధీరత్వం కదండి మగతనం అంటే దేనికి చిహ్నం అది పుంస్థం ధీరత్వానికి చిహ్నం నాకు కుటుంబం తెలుసు అందులో పాపం భర్త వీడికి రెండు కాళ్ళు పడిపోయాయి రెండు చేతులు పడిపోయాయి మంచం మీద ఉన్నాడు పన్నెండేళ్లు ఆ భర్తని మంచం మీదనే పెట్టి ఇద్దరు పిల్లలు అత్తగారు అందరిని ఒక్కావిడ ఇంట్లో ఇంటి ఇల్లాలు ఒక్కావిడ పని చేసుకుని ఆ భర్త జాబు ఇచ్చారు ఆవిడ పని చేసుకుని వీళ్ళంతా చెక్క పిల్లల్ని పైన తీసుకొస్తుంది నీ అంటే మరి ఇంటికి ఇంటికి ఎవరు ఆధారం ఆవిడే కాబట్టి పుంస్టం శక్తి శక్తిని పుంజుటం అన్నారే కానీ హార్స్ పవర్ అంటే ఏంటి గుర్రానికి ఉండే శక్తి అన కాదు హార్స్ పవర్ అంటే దట్ విచ్ యూ కెన్ మెజర్ మన శక్తిని కొలత పెట్టడానికి ఆ పేరు పెట్టారు అలాగనే పుంష్టం అంటే మగవాడే ఈ వేదాంతానికి పనికి వస్తాడు ఇంకెవరు పనికిరాలి ఇవన్నీ ఒట్టు కబుర్లు సంస్కారం ఏ ఉపాధిలో ఉందో ఆ ఉపాధి ప్రధానం అంతేకాని మగవాడ ఆడద పిల్లల ముసిలివాడ ఒకవేళ నిజంగా అందరూ పెద్దైన తర్వాతనే మోక్షానికి అర్హులు అవుతారనుకుంటే డెబ్బయో ఎనభయో రావాలి ఈలోగా యాక్సిడెంట్ అయిపోయారనుకోండి ఈలోగా జబ్బు చేసిపోయారనుకోండి ఇరవైకు ముప్పైకు ఇంకోవాడు మోక్షానికి అర్హుడు కాద అందుకనే మోక్షానికి అర్హత దేహాన్ని బట్టో లేకపోతే కాలాన్ని బట్టో లేకపోతే వ్యక్తిని బట్టో వస్తువుని బట్టో కాదు సంస్కారాన్ని బట్టి మోక్షానికి అర్హుడవుతున్నాడు ఆ సంస్కారం మూడో ఏట వస్తే ప్రహ్లాదుల్లా బయటకు వచ్చేటప్పుడు ఇందుగలడు అందు సందేహము వలదు చిత్రి సర్వోపగతుడు నీ వెందెందు వెదకి చూసిన నందం దేగలడు దానవాణి వింటే అన్నాడానికి మాట ఏడేళ్లకు ఎనిమిదేళ్లకు అన్నాడు తొంభై ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు విరణ్యకూడికప్పుడు నూట యాభై ఏళ్ళు నూట యాభై ఏళ్ళు వచ్చినా వాడికి అది ఏం అర్థం చేవలేదు కారణం సంస్కారం లేదు కాబట్టి ఉపాధి ప్రధానం కాదు సంస్కారం ప్రధానం అక్కడ ఉపాధికి ఏముంది డెబ్బై ఏళ్ళు రావచ్చు వాడికి ఏమి ఇటువంటి లెక్క పట్టవు కానీ పన్నెండేళ్ళు చూడండి ఇందులో కూడా చిన్న చిన్న వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు వాళ్ళకి సంస్కారం ప్రధానం కాబట్టి ఉపాధి ప్రధానం కాదు సంస్కారం ప్రధానం బాగా ఆలోచించింది కాబట్టి మనం ఏదైనా ఒక మంచి ప్యాకెట్ డ్రింక్ తీసుకున్నాం అనుకోండి ప్యాకెట్ ని చూడం లోపల డ్రింక్ ని చూస్తాం దానికోసం ప్యాకెట్ ని పట్టుకుంటాం అలాగే నీ ఉపాధి ప్రధానం కాదు లోపలుందే సంస్కారం ప్రధానం దాన్ని చూసి ఈ విషయాన్ని అందించాలి ఉపాధిని చూసి కాదు అబ్బో మీరు కోటేశ్వరుడు వీరికి నేను వేదాంతం చెప్తే చాలా బాగుంటుంది వీరికి బాగా ఎక్కుతుంది అక్కడ వీడి దగ్గర డబ్బు లేదు వీడికి వేదాంతం చెప్తే ఏం పని కదా రాసిన లేదు వీడికి ధరించడం వీరికి మళ్ళీ వేదాంతం ఏం పనిచేస్తుంది నో బయట ఉండేటువంటి ఆభరణాలు ధనము బయట సంపద నాకు మోక్షానికి అర్హత కాదు లోపలుండే సంస్కారం నాకు మోక్షానికి అర్హత కాబట్టి ఇక్కడ సంస్కారం ప్రధానం సంస్కారం అలోన్ కౌంట్స్ న కాబట్టి ఆ సంస్కారానికి శంకరుల యొక్క వాంగ్మయాలన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్తుంది శంకరులు అంటారు ఈ వైదిక వాంగ్మయం అంతా ఈ ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ బ్రహ్మసూత్రాలు కానీ ఇవన్నీ కూడా రెండిటినే బోధిస్తున్నాయి ఒకటి ఆత్మతత్వాన్ని బోధిస్తున్నాయి రెండోది ఆత్మతత్వాన్ని పొందేందుకు కావలసిన సంస్కారాన్ని ఎలా పొందాలో దాని గురించి బోధిస్తుంది రెండో దర్శ ఇంకా ఇందులో రెండే కోణాలు ఒకటి తన్ను తాను పొందడానికి కావలసిన విద్యను బోధిస్తుంది రెండు దాన్ని పొందడానికి ఆ విద్యను గుర్తించడానికి ఆ విద్యను ధారణ చేయడానికి ఆ విద్యను సొంతం చేసుకునేదానికి కావలసిన అర్హతలు సంస్కారాన్ని ఎలా పెంపొందించుకోవాల మార్గాల్ని బోధిస్తున్నాయి దట్స్ ఇట్ కాబట్టి శాస్త్రం రెండు భాగాలు ఒకటి కర్మ భాగం రెండు జ్ఞాన భాగం దట్స్ ఇట్ కర్మని బోధిస్తుంది జ్ఞానాన్ని బోధిస్తుంది జ్ఞానాన్ని ఎందుకు బోధిస్తుందంటే అది పొందితే మోక్షము కానీ ఆ జ్ఞానం కలగాలి అనంటే ఈ కర్మ అవసరం ఎందుకని ఈ చిత్తశుద్ధి కలగడానికి కర్మ నాకు ప్రాసెస్ కాబట్టి కర్మశాస్త్రము మోక్ష శాస్త్రము మన వాంగ్మయాలన్నీ ఇది బోధిస్తున్నాయి అలాగని ఇక్కడ కూడా ఈశావాస్యోపనిషత్తు కూడా వైశంపాయనుడు వెళ్ళలేకపోయాడు సత్రయాగానికి ఆయనకి బ్రహ్మాత్వ్య పాతకం చుట్టుకుంది ఆయన శిష్యులతో తపశ్చేమన్నాడు వాళ్ళ శిష్యులు తపస్సు చేస్తున్నప్పుడు అద్భుతుడు చరకుడు అనేటువంటి వాడు చేస్తుంటే యాజ్ఞవల్ కూడా వచ్చాడు అరే రే గురువు గారు వీళ్ళిద్దరు ఎందుకండి ఇలా చేస్తున్నారంటే ఇలా బ్రహ్మాత్య పాతకం అబ్బా వేళ్ళకై చేతనవుతుందండి నేను తపశ్చాలిని నేను చేసి పెడతాను నీకు అన్నాడు కోపం కలిగింది వరు పిచ్చివాడా నీ అహంకారం నా దగ్గర చూపిస్తావా నువ్వు ఇంత గొప్ప నేనింత గొప్ప నా చాలా గొప్పవాడిగా అంత గొప్పవాడిగా నువ్వు పో నువ్వు నేర్చుకున్నటువంటి సకల విద్య నిష్ప్రయోజనమైపోవాలి మొత్తం కక్కు అన్నాడు ఆయన కట్టిన తర్వాత అది నేల పాలు కాకూడదని ఆ అద్భువుడికి క్షరకుడికి చెబితే వాళ్ళు పిత్తి పక్షి రూపంలో వచ్చి దాన్ని తిన్నారు వమనం చేసినటువంటి విద్యని అదంతా చైతుర్యోపనిషత్తు అయింది అది కృష్ణ యజుర్వేదమైంది ఆ కూడా కృష్ణ యజుర్వేదమైంది ఇప్పుడు యాజ్ఞవైతుడు విద్యా విహీనుడైపోయాడు తపస్సు ప్రారంభించాడు సూర్యుడి మీద ఆ సూర్యనారాయణుడు ఆ సూర్య భగవానుడు ఆయనకి అంతఃకరమ శుద్ధినిచ్చి మళ్ళీ వేదాన్ని దర్శనం చేయించాడు ఆయన దర్శించిన వేదమే శుక్ల యజుర్వేదం అది నలభై కాండలు శుక్ల యజుర్వేదం నలభై కాండల్లో ముప్పై కాండలు కూడా ఇదిగో కర్మ గురించి ఉపాసన గురించి భక్తి గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతుంది నలభయో కాండం ఏదైతే ఉందో అది మోక్ష శాస్త్రం అదే ఈ ఈశావాస్య ఉపనిషత్ ఈ శుక్ల యుజన వేగాంతర్గతమైనటువంటి ఉపనిషత్ ఈశావాస్య ఉపనిషత్ ఈ ఉపనిషత్ అంత ఔన్నత్యంతో అంత మహాశక్తివంతమై ప్రకాశిస్తుంది అందుకని దీనికి ఈశావాస్యోపనిషత్ అని పేరు వచ్చింది एन की ईशावास्य उपनिषत् प्रारंभमे ईशावास्यव प्रारंभम उपनिष मंत्र अला प्रारंभम होते मन सांप्रदाये गुटी उपनिष्त शांति मंत्रे वेरी क्लासल अं नोन मंत्र अंदर की बाग्न बाहर अंदर की प्राचुर्यट मंत्र पूर्ण मद पूर्णमद पूर्णा पूर्ण मुद्च्यूर्ण पूर्णमावशिष्य शाति इकड़ आनम पूर्ण पूर्णा पूर्ण मुद्च्य पूर्ण से पूर्णमादा पूर्णमेवावशिष्य उपनिष् प्रारंभ हो साधारण उपनिषत् मन की अर्थ का मन की अखर लेरोगवना जब वेको धार्मिक ब्रति कृष्णारा पे चाह తెలుగులో ఇది ఏమన్నా పెద్ద బ్రహ్మ విద్య అని ఒక భావం తప్పుగా ప్రేరణ జరిగిపోతుంది నిజంగా గర్వించేద గొప్ప అంశం ఏంటంటే ఈ ఉపనిషత్తులనేవి ఒక వ్యక్తికో ఒక కులానికో ఒక మతానికో దీనికో పరిమితం ఏమి ఇది మగవాళ్లే అధ్యయనం చేయాలి లేదు వీటిని కేవలం ఒక తెగ అధ్యయనం చేయాలి ఈ సాంప్రదాయం వల్ల నీ ఉపనిషత్తుకి అర్హులు ఎవరు అని అంటే మనిషిగా పుట్టిండాలి వాడికి కొద్దిగా ఆలోచించేటువంటి బుద్ధి సక్రమంగా ఉండాలంటే చాలు అంటే రెగ్యులర్ గా నార్మల్ గా థింక్ చేసేటువంటి బుద్ధి అంటే చాలు అబ్నార్మల్ థింకర్స్ అక్కర్లేదు దీనికి ఇర్రెగ్యులర్ థింకర్స్ అక్కర్లేదు రెగ్యులర్ థింకర్స్ అండ్ నార్మల్ గా థింక్ చేయగలిగినటువంటి వాళ్ళు సహజంగా సామాన్యుగా ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు अलागने मशि और उपाधि मानव उपाधि उल्ली अटे उपनिषत्लने टुँ लोकल्ला मन बा आलोचि विष्णु पुराणा अंदर सबजेक्ट मैटर विष्णु शिवपुराणे शिविगरी मालात रायमेंटे रात चर्र सीता सीत कथ इवीं चुतें भागवत ने तीस कृष्णु कृष्णुट आ चर लंशे इला अंशा की ओर विषय का उपनिषत्ल की विषय दिन मे उपनिषत् बच्ची अंकने उपनिषत्ल अगे वेरे का ఉపనిషత్తులకే మంచి రూపం ఇస్తే అది భగవద్గీత ఉంటుంది అంటే తేలికైన రూపం ఇస్తే గీత ఉంటుంది కాబట్టి ఉపనిషత్తులు కానీ గీత కానీ దేవుడి గురించి మాట్లాడుతుంది అంటే ఒక్కటే మాటలో చెప్పాలి నా గురించి మాట్లాడుతుంది ఇది వీరే వ్యక్తి గురించి మాట్లాడుతుంది అంటే ఆత్మ విద్య నేనే ప్రకాశించేటువంటి విద్య నన్ను నాకు తెలియచేసేటువంటి उपनिषद विद्य सबे धा विशरण गति अवसादनाथ से उपनी पूर्वस्थ्या रूप उपनिषदी उपनिष् अंत उपसमीपर्ती अभी आत्मचैत मन को व्यक्तपरू उपनिष् मिग पुराणा पुराणा की दैव मकल प्रधानमंत्री विषय में उ భాగవతం ఉంది అమ్మవారు ప్రధానం కదా కాండ పురాణం ఉంది దానికి ఒక విషయం ప్రధానం ఇప్పుడు గణేశ పురాణం ఉంది దానికి గణపతి ప్రధానం విషయం కాబట్టి ఒక్కొక్క పురాణాల్లో ఒక్కొక్క దానికి దేవుడు ప్రమాణంగా ఇది దైవంగా భావించి వాడిని దైవంగా మన ముందు వ్యక్తపరుస్తుంది అలాగే ప్రతి దానికి ఒక్కొక్క విషయం ఉంది కానీ ఉపనిషత్తుల విషయం ఏంటి ఏమే గురించి మాట్లాడుతుంది అంటే మన గురించి మాట్లాడుతుంది ఈ లోకంలో ఏదో దేవుడి గురించి మాట్లాడే విద్య మనకు కావాలా లేదు మన గురించి మనకు స్పష్టంగా పరిపూర్ణంగా తెలియ చెప్పే మనకు కావాలా ఏం అది మన ఎంచుకోవాలి అసలు మన గురించే మనకు సరిగ్గా తెలియకుండా దేవుడి గురించి వేటాడడం సహజమేనా లోకంలో ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి బాగుందా వచ్చారు నువ్వు ఎవరు అన్నారనుకున్నాకేంటివండి అన్నావు అనుకోండి ఎంత పేలవంగా ఉంటుంది ఇప్పుడు మీరు అడ్రస్ తీసుకెళ్లారు ఎవరి దగ్గరకో ఇవ్వండి కడపలో పలానా ఒక సుబ్బారెడ్డి గారు ఉన్నారండి ఆయన్ని కలవాలి నేను ఆయన అడ్రస్ ఇదండి అన్నారు ఎవరో మిమ్మల్ని తీసుకెళ్లారు ఆయన చాలా పెద్ద వ్యక్తి ఊర్లో ఒక గౌరవం మర్యాద ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చాడి సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారని అడ్రస్ తీసుకుని ఇది నాదే రమణమని అంటాడు అనుకోండి ఈయన వెళ్ళాడనుకోండి చూసి అబ్బా సుబ్బారెడ్డి గారు మీరే నాండేం రావును బాబు నేనే నీకేం కావాలన్నారు అనుకోండి ఆ ఏం లేదండి మిమ్మల్ని చూడాలని వచ్చానండి సరే ఇంటికి నువ్వెవరు ఏమో తెలియదండి అన్నారంటే ఏం చేస్తాడు సుబ్బారెడ్డి వాడికి ఎవరో వాడు తెలియదు అక్కడ సుబ్బారెడ్డి కావాలంటే వాడికి ఎలా ఉంటుంది నీకు ఎవరు తెలియదా అలా కాదయ్యా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి నాకు తెలియదండి నేను ఎవరినో నాకు తెలియదండి నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదండి ఎందుకోసం వచ్చినా నాకు తెలియదండి కానీ మరి ఏంటి నేను అలా దారిలో నడిచెళ్తుంటే ఇంకా ఐకమ్ మొక్క దొరికింది ఇంకా ఐకమ్ మొక్క మీరే ఒక ఏం చూస్తామని అప్పుడు మీకు అర్థం నేను ఇంకో నిమిషం నుంచి వీడికి దిచ్చిపెట్టేలా ఉంటుంది తనకు తెలియకుండా తను ఇంకొక దాని గురించి తెలుసుకోవాలనుకోవడం ఎంత అవివేకమో అలాగనే ఆత్మ ఆత్మతత్వాన్ని ముందు స్వానుభవం పొందకుండా నేను ఏదో కూడా అలాంటిదే బాగా చూడండి దేవుడి గురించి వేటాడేటువంటివన్నీ మతాలు ఆస్తికులు దేవుడు లేడు అని వెంటాడే వాళ్ళు నాస్తికులు దేవుణ్ణి వేటాడే వాళ్ళు ఆస్తికులు కానీ రెండు పక్కకు పెడితే ఉపనిషత్తుని పట్టుకున్నవాడు తన్ను తాను సంస్కరించుకునేవాడు భారతీయ సంస్కృతిలో ఈ ఉపనిషత్తుల్ని మాత్రమే సాధ్యమవుతుంది ఉపనిషద్ విద్య మాత్రమే అందిస్తుంది అంటే ఎవరిని మనం సంస్కరించుకోగలిగితే ఎవరిని కనుక మనం చూడగలిగితే ఎవరి ఉనికిని కనుక మనం స్పృశించగలిగితే సమస్తము యొక్క ఉనికి కేటతల్లం అది ఉపనిషద్ విద్య మనకు అంత గొప్ప విద్య కాబట్టి నా గురించి చెప్పేది నాకు కఠినం ఎలా అవుతుంది విష్ణు గురించి చెబితే అది విని ేవా అని అక్కడ పడుకొని ఉన్నాడని చెప్తుంది పైగా నమ్మదంతే చూడండి ఈ లోకంలో ఏ విద్య అయినా నమ్మదగ్గవే కానీ నిర్ధారణ చేయదగ్గ విద్య ఒక్క ఆత్మవిద్య నిజ నిర్ధారణ జరిగిపోతుంది ఆత్మ విద్యలో నేను అనేటువంటి ఆత్మతత్వం మీద విచారణ జరిగిపోతుంది ఇప్పుడు వింటుండగానే ఎందుకని మీ గురించి మాట్లాడుతున్నాను మీరే అంశమిక్కడ విషయం మాట్లాడే ప్రతి మాటకి సబ్జెక్ట్ మ్యాటర్ మీరే అవుతున్నారు కాబట్టి నేను మీ గురించి మాట్లాడే ప్రతి మాట మీ హృదయంలోకి ఎక్కి మీ గురించి మీరు ఎలా విచారణ చేసే మీరు తేటతెల్లం కాబట్టి ఇక్కడ నేను చెప్పిన తర్వాత ఎప్పుడో నమ్మి ఎప్పుడో పొందబడేది కాదు నేను చెప్పే సమయంలోనే మీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరై మీది వింటున్నారు కాబట్టి వెంటనే ఆన్ ది స్పాట్ రిజల్ట్ ఆన్ ది స్పాట్ అవ్వాలి అంతేగాని ఇప్పుడు నిన్న తర్వాత పదేళ్లకు ఇరవై ఏళ్లకు లేకపోతే దేహం పడిపోయిన తర్వాత నది దాటి ఎక్కడికో పోవాలి ఇవన్నీ అక్కర్లే ఏ వైకుంఠానికి వెళ్ళాలని మన పురాణాలు చెప్పిన లోకాంతర ప్రాప్తి గురించి ఉపనిషత్తు మాట్లాడదు ఆత్మ ప్రాప్తి గురించే మాట్లాడుతుంది ఉపనిషత్తు అంటే ఇక్కడే ఇప్పుడే మీకు కనుక స్వారస్యముంది ఇది శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన మనకు అంది వచ్చాయి పరంపరాగతంగా సాంప్రదాయబద్ధంగా గురువు నుండి శిష్యుడికి అతను అవగతం చేసుకుని అతను తన శిష్యుడికి అలా అందిస్తూ తీసుకొచ్చాడు ఈ ఉపనిషద్ అందుకనే ఇటువంటి ఉపనిషద్ విద్య ఆత్మవిద్య కాబట్టి దీనినే బ్రహ్మ విద్య అన్నారు మోక్ష విద్య అన్నారు ఇన్ని పేర్లతో పిలుచుకున్నా ఒకటే रूट मन उदा की कमी इबंध आत्मा पेर करमा पेर कोक्षक ये पेर कना उ मन व्यवहार इकनिष्ड मोटमुद शांति मंत्र प्रारंभम हो you look వాడు పూర్వరూపం అంతేవాసి ఉత్తర రూపం వినేవాడు ఉత్తర రూపం విద్యా సంధి వీళ్ళిద్దరిని కలిపేది ఏంటి విద్య కాబట్టి ఇవి రెండు అలాంటప్పుడు ఈ ఇవ్వడం ఎలా జరగాలి పైన ఇవ్వాలి స్వీకరించడం ఎలా స్వీకరించాలి కింద నుంచి స్వీకరించాలి ఇప్పుడు కరెక్ట్ గా ఉందా లేదా ఇప్పుడు నీళ్లున్న గ్లాసు పైనుంది గ్లాసు కింద ఈ ఊపినప్పుడు ఏమవుతుంది పైన ఉన్నటువంటి నీరు రెండున్న గ్లాసులోకి చేరుకుంటుంది అలాగే ఇక్కడ కూడా ఆచార్య హూర రూపం అంతే వాసు రూపం వీళ్ళిద్దరినీ కల్పించేది ఏంటి విద్యాసంధి ఇప్పుడు ఖాళీ గ్లాస్ చేతిలో కొట్టుకుని ఇంకో గ్లాస్ ఈ చేతిలో ఎలా ఊపుకుంటున్నా ఊపుతాం ఈ గ్లాసులో పదార్థం ఉండాలి ఈ గ్లాసులో ఉండాలి మనకు కావాల్సింది అది పైన పట్టుకుంటాం కాలిగా ఉంటుంది నీళ్ళు కొట్టుకుంటాం అప్పుడు దీని నుంచి దీన్ని వంపుతాం రెండు ఖాళీలు మనకు రెండు ఖాళీగా ఉండే ప్రయోజనం ఏంటి నిండుగా ఉండాలి స్వీకరింపబడేది ఖాళీగా ఉండాలి అప్పుడే ఇవ్వబడేది ఉంపుతుంది స్వీకరింపబడే దాంట్లో కానీ విషయం ఏంటంటే బాగా చూడండి ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి ఈ గ్లాసులోకి వంపుతున్నాం ఈ గ్లాసులోకి వంపిన తర్వాత ఏమైపోతుంది ఇదేమైపోతుంది ఖాళీ అయిపోతుంది उपति गोपतन इवे ग्लासे एंत इधी पूर्णमई पूर्ण अं कल पिपूर्ण अभीष्स गोपतन